అస్సలం వైకమ్ వరమతుల్లా వరకత అల్హదు వల రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా హౌదే కౌసర్ ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది ప్రజలందరూ చెమటలో మునిగి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 సమయం చాలా గడిసిపోతూ ఉంటుంది వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది కనీసం ఒక చుక్కబొట్టు నీళ్లు దొరికినా ఇంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది అలాంటి సందర్భంలో హౌ దే అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంలో ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌద్కర్ అంటే అది ఒక మహా విశాలమైన హౌద్ దాని పొడుగు ఒక నెల మీరు ప్రయాణం చేసినా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 దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం మరియు ఆ హౌదెసర్ దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో వారు స్వర్గంలో వెళ్ళే వారికి దాహం కలగదు అయితే आ हौदे कौशर नीर पे अदृष्टव एवरो चार मुख्यमंत्री एंकं प्रती अभी प्राप्ति हौदे कौशर वीर त्रागड़ा की ये पात्र उंगारपुटाई मरी वंख्य आकाश में नक्षत्राट संख्या, नक्षत्रा संख्या। अक् आ हौदे कौशर व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 अब इला धर्मचेक व दूरमे उ राकूद गमनारा हाउदे कौ सर आ रोज लनक इंत शुभकरमी का अल्लाह पंप सत्य धर्म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 ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం మనల్ని కూడా గుర్తుపట్టి హౌదే కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్ళి తమ శుభ హస్తాల ద్వారా మనకు హౌదే కౌతర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే తప్పకుండా వుధు చేస్తూ ఉండాలి నమాజ్ చేస్తూ ఉండాలి మూడో విషయం నమాజ్ వధు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక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 మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి ఇక్కడ ఓ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేమిటంటే ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారికి ప్రళయ దినాన గొప్పవరంగా బహుకరించబడే ఈ హౌజ్ దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే దీనికి సంబంధించిన అదీతులు